పరిశుద్ధ ప్రేమల దేవాకృపల తండ్రి దేవాయశు ప్రభావ నీకే లెక్కలేని బంధనాలు కృతజ్ఞతల పరిశుధ్ర సర్వశక్తి మంతుల సర్వాధికారి నీకే ప్రభ తృతీయ మహిమ ఘనత ప్రభావలకి నీకెక్కలే కాపా దేవాభ మధ్య వారీ ప్రభా మమ్మల్ని ఎంతో దాచి కాపాడిన ప్రభా యొక్క కృపలు మా అందరిని భద్రపరుచుకున్న ప్రభా దంపతి నీకులెక్కలేని బంధనాలు ప్రభావ సుప్రభ మరి యొక్క సమయంలో ప్రభావ మరి న యొక్క సముద్ర జరుగుతుండగా ప్రభావ మీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో ఇచ్చారు వాళ్ళతో అండి దేవాయత్స ప్రభా మరి అందరం గృహ మీరు కాదు మేసుకొని లాక్తానండి ప్రభా ప్రతి బిడ్డ రూప పూర్ణ ఆత్మతో ప్రభా నేను స్థుతించి ఆనందించి బిడ్డలతో మరి ప్రతి దిగుర ప్రభావ అత్యున్నత సింహాసపన గొప్ప దిగురప్రభ కాబట్టి ప్రభావి యొక్క ప్రేమని యొక్క కృపాన్ని యొక్క మరి మీ యొక్క చేపించినందుకు ఇలాగా కంటిరేషన్ నడిపించుకొని ప్రార్థించడండి అదే రీతిగా ప్రభావ మరి వాక్యం మీరు మాతో మాట్లాడండి పాటల ద్వారా మీరు మహమ్మతి పొంది ప్రభావ మరి మాందరకువా మరి మీరు అక్కడికి సిద్ధపరచుకోమని ఏచి నా మొహంలో ప్రార్థడం ప్రేమ మయు ప్రభువాను ప్రభువా అనుదినము అనుక్షణము అనుదినము అనుక్షణము నిన్నేస్తు ప్రభువా ప్రేమ మేసు ప్రభువా నిన్నే స్థుతిను ప్రభువా యో యోగ్యతలేని నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా యో యోగ్యతలేని నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా నన్నెంతగానో ప్రేమించినావు నన్నెంతగానో ప్రేమించినావు నీ ప్రాణమిచ్చావు నాకై నీ ప్రాణమిచ్చావు నాకై ప్రేమయాసు ప్రభువా నిన్నే స్థుతిను ప్రభువా యవా కిరా నీవు నిలచీ హృదయాన్ని తట్టవు ప్రభువా యిటా నీవు నిలచి నా హృదయాన్ని తట్టవు ప్రభువా హృదయాంగనములోకి అరుదించినావు హృదయాంగనములోకి అరుదించినావు నాకెంతో ఆనందమే ఆనందే ప్రేమ మేసు ప్రభువా నిన్నేస్తు ప్రభువా ప్రేమ మయు ప్రభువా నిన్నేస్తును ప్రభువా శోధనలు నూట్టుకుని నా వేదనలు నన్ను అలుముకునినా శోధనలు నన్ను చుట్టుకునినా ఆ వేదనలు నన్ను అలుముకునినా శోధన వేదన వేదనలు శోధన వేదన వేదనలు నిన్నేస్తుతిను ప్రభువా నిన్నేస్తుతిను ప్రభువా ప్రే మేసు ప్రభు నిన్నే స్ంతు ప్రభువా ప్రే మమయేసు ప్రభువా నిన్నే స్ంతు ప్రభువా అనుదినము అనుక్షణము అనుదినము అనుక్షణము నిన్నే స్ం ప్రభువా పర్శుద్రో దేవాస మీకు వదనాలనైనా మహోన్నతుడ తండ్రి మీ కృతజ్ఞతలు ప్రభు ఈ ఉదయం నుంచి ఇంత మమ్మల్ని కాల్చి కాపాడినందుకు మీకు ఎంతో వదనాలనైనా ఈ యొక్క తండ్రి విశ్రాంతి దినమున ప్రభు మిమ్మల్ని స్థుతించి గనపరచులాగనా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు అన్నాను ప్రభా ఈ దినం ప్రభా మీ యొక్క పునరుద్ధరణ దినమని లోకమంత తండ్రి ఆచరిస్తుండగా ప్రభ మీరు మాకు అనేక విషయాలు వాటి గురించి నేర్పించారు గతంలో దాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా ప్రతిరోజు మేము ఆ యొక్క కలవరిసెల్లో మీరు చూపించిన ప్రా ప్రేమని జ్ఞాపకం చేసుకుంటున్నాం మీ యొక్క పునరుద్ధానంలో పాల్పొందిన వారం అన్న విషయాన్ని రోమరాష్ట్ర పత్రికలో అనేక పర్యాలు మీరు మీ యొక్క తన్మల మరణ భూస్థాపన పునరుద్ధనలో పాల్పొందిన వారం బాప్తిస్మం పొందిన వారం యేస క్రీస్త నామంన అన్న విషయాన్ని మీరు మా జ్ఞాపకం చేసినారు కాబట్టి ఆ యొక్క పునరుద్ధానపు శక్తిని మాకందరికీ అనుగ్రహించినందుకు మీకు వదనాలనైనా మరోసారి మా జీవితాలలో అనుగ్రహించండి ఎక్కడెక్కడైతే తండ్రి పురం చీకటి జీవితం ఉందో అక్కడ వెలుగుని ప్రకటింపజేయలాగన నడిపించమని ప్రార్థిస్తున్నాం చీకటి మీద విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం చీకటిని తన్మలి పారదోలు లాగన మీరు ఏ రీతిగా అయితే లోగలకు వచ్చినారో అదే రీతిగా మేము ఆపాన్ని ముగించుకొని లాగా దాన్ని సంపూర్తి చేసుకొనిలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం మాతో మాట్లాడండి బలపరచండి అవును ప్రభా మీ కొరకు సంక్షణలు పెట్టుకొని ప్రతి చోట మీ యొక్క నీతి సత్యాన్ని ప్రకటించే బిడలగా తయారు చేయమని పరిశుద్ధ నామాంన ప్రార్థించుతున్నాం తండ్రి ఆ పోయిన వారం మనం ప్రకటన గ్రంథము పదిహేనవ అధ్యాయాన్ని ఆరంభించుకున్నాం ముఖ్యంగా ఆరవ అధ్యాయం నుంచి మనం చూస్తున్నాము చర్చ్ అనేది లేక సంఘం అనేది నాలుగు గుంపులుగా లేక నాలుగు భాగములుగా విభజింపబడిందని అయితే మొదటి మూడు భాగములు ఏ రీతిగా జీవించుతున్నాయి నాలుగవ భాగం ఏ రీతిగా ఉంటుందని అడిగితే ఈ ప్రకటన గ్రంథం అంత జ్ఞాపకం చేస్తూ ప్రకటన గ్రంథం కాదు బైబిల్లోని ప్రతి పుస్తకము పాత నిబంధన కాలపు పుస్తకాలే కావని కృత నిబంధన పుస్తకాలు పత్రికలు సువార్థలే కానీ ఇవన్నీ క్రైస్తవ గుంపు క్రైస్తవ జీవితము నాలుగు గుంపులుగా విభజింపబడింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది కాబట్టి ఈ నాలుగు గుంపులలో మొదటి రెండు గుంపులు ఏ రీతిగా జీవిస్తున్నాయి అని మూడవ గుంపు ఏ రీతిగా ఉందని మనం నేర్చుకుంటా ఉన్నాం మొదటి రెండు గుంపులతో మనకు ఎటువంటి పొత్తు కుదరదు అది అవి వినవు అని కూడా మనకు తెలుసు దానికి మనం ఎన్నిసార్లు చూపించినాం ఎందుకంటే మొదటి రెండు గుంపులు శాస్త్రులు పరిశైలు లేక సర్దుకాయలు పరిసేలు సర్దుకాయలు కాబట్టి ఆ రెండు గుంపులు మతపరమైన గుంపులు వారు అధికారాన్ని ఆశించి జీవించే గుంపులు అవి ఆచారబద్ధంగా జీవించే గుంపులు ఆడంబరంగా జీవించే గుంపులు ప్రతి వారికి ప్రాధాన్యత ఇవ్వాలా కాబట్టి అటువంటి గుంపులు అవి కానీ మూడవ గుంపు ఎప్పుడు వారి సహవాసంలోనే ఉ వారి వెంట పోతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చూపించే లాభాల కొరకు వాళ్ళు చూపించే లాభాలు ఎటు ఉంటాయి మీ కుటుంబాలలో ఎటువంటి కార్యలు జరిగిన వాళ్ళు ఆ మొదటి రెండు గుంపులే రావాల మీ పిల్లలకి పెళ్లిళ్ళు కావాలన్నా ఆ మొదటి రెండు గుంపులే రావాల మీ కుటుంబంలో ఎటువంటి సమస్యలున్నా ఆ మొదటి గుంపులే రావాలా రెండు గుంపులు సమాధి తోటలో స్థలం ఇవ్వాలన్నా ఆ మొదటి రెండు గుంపులే రావాలా కాబట్టి పర్లోక రాజ్యము బలవంతుని చేతిలో పట్టబడింది అంటే ఈరోజు అది నెరవేరుతుంది బాప్తిజం ఇచ్చే వ్యూహాన్ని కాలం వదులుకొని ఈ రోజు వరకు అది బలవంతుని చేతిలో పట్టబడింది పర్లోక రాజ్యం ఎక్కడ ఉంది అంటే అందరు ఎక్కడో చూస్తారు గాలిలో కానీ ఏసుప్రవే చెప్పిండు పర్లోక రాజ్యము మీ మధ్యలోనే ఉంది అది కాబట్టి భూమి అంతా శూన్యంలో ఉంది గాలిలో ఎక్కడో తిరుగుతూ ఉంది భూమి మనం కింద ఉన్నాం అనుకుంటున్నాం భూమి కూడా స్పేస్ లో ఒక ఒక గ్రహం లాగా ఉంది సూర్యుని చుట్టూ కొన్ని వేల సంవత్సరాల నుంచి కాబట్టి ప్రకటన గ్రంథంలోని విషయాలను మనం ధ్యానిస్తప్పుడు ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించాలా పర్లోక రాజ్యము మీ మధ్యలోనే ఉంది అది ఇక్కడ అక్కడ ఉంది అని చెప్ప వీలు పడదన్నాడు యేసు ఎందుకంటే వాళ్ళు వచ్చి అడిగారు శాస్త్రం వచ్చి అడిగారు పర్లోక రాజ్యం ఎప్పుడు వచ్చాను అంటే అది ప్రత్యక్షంగా రాదన్నాడు మరి ఈరోజు అంతా చర్చ పర్లోక రాజ్యం ప్రత్యక్షంగా వస్తుందని ఎదురు చూస్తున్నారు కదా పైకి తలెత్తి పర్లోకరాజ్యం కొరకు ఆయన వస్తుండో అని మనకు తెలుసు కానీ ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలన్నీ మనకి ఎవరు చెప్పలేని స్థితిలో ఉన్నారు ఇవి ప్రకృతి సహజంగా జరుగుతాయి అనుకుంటున్నారు కానీ పర్లోక రాజ్యము మి మధ్యలోనే ఉంది అంటాడు కాబట్టి పర్లోక రాజ్యంలోనే జరుగుతున్న ఇవన్నీ అంటున్నాడు అంటే చర్చలో జరుగుతున్న ఇవన్నీ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు కాబట్టి అసలైన చర్చ ఏంది లేక అపవిత్రమైన చర్చ ఏంది అనేది కూడా మనకు తెలుసు మన బుద్ధి కన్యకలు బుద్ధి కన్యకల గురించి గనించినప్పుడు అవి రెండు గుంపులని కూడా మనకు తెలుసు కానీ లాస్ట్ రెండు గుంపులు అవి కానీ మొదటి రెండు గుంపులు అపవిత్రమును అన్యాయంగా జీవించే గుంపులు అని మనం ఎన్నిసార్లు చూసినాం అవి దుష్టులు పాపులు అన్నట్టు రెండు గుంపులు అవి దుష్టత్వంలో పాపంలో జీవిస్తున్న రెండు గుంపులు అన్నట్టు అయితే దుష్టత్వం అంటే ఏంది పాపం అంటే ఏంది అన్యాయం అంటే ఏంది అపవిత్రత ఏంటి అనేది మనం ఎన్నిసార్లు ధ్యానించినాం గతంలో వీరు భక్తిగానే కనిపిస్తారు కానీ దాని శక్తిని ఆశ్రయించని వారు సత్యాన్ని అన్వేషించని వారు సత్యం ప్రకటిస్తే వాళ్ళు భరించలేరు అన్నట్టు సత్యాన్ని చిత్రవద చేయడానికి వాళ్ళు ఏమన్నా చేయగలరు ఎంతకన్నా ముక్కుపోగలరు అన్నాడు ప్రభుని మరణానికి వరకు అప్పగించగలిగినారు కాబట్టి ఆయన సత్యం అని తెలుసు ఆయన సత్యాన్ని ప్రకటిస్తుండని కూడా తెలుసు కాబట్టి అతన్ని నిర్మూలించాలని తీర్మానించుకున్నారు కానీ అతన్ని నిర్మూలించలేరు ఎందుకంటే అతను ఈ లోకానికి తన పనిని ముగించుకొని పరిలోకానికి వెళ్ళిపోయిండు పరిశుధాత్మను మనకు అనుగ్రహించేడు ఇప్పుడు మనము ఆ పని చేయాలా ఆ సత్యాన్ని ప్రకటించాలా కానీ మొదటి రెండు గుంపులు సర్పములు తేళ్లు కానీ కూడా అంటాం ఆ రెండు గుంపులు ఎటు వీటిని స్వీకరించవన్నట్టు అందుకు నీకు వాళ్ళతో ఏ పని లేదు వాళ్ళతో ఏ పొత్తుండదు వాళ్ళతో ఎటువంటి సహవాసం కూడా నీకు ఉండదు నీ సహవాసము ఎవరితో కూడా ఉండదు ఎందుకంటే నీ సహవాసం కేవలం ప్రభుత్వపారు ఉంటుంది మతపరమైన క్రైస్తవ జీవితము నాలుగు మూడు గుంపులు నాలుగవ గుంపు ఎప్పుడు బయట ఉంటది అది సియోను పర్వతం మీద ప్రభుత్వ పాటు నివసిస్తూ ఉంటది అన్న విషయాన్ని మనం ధ్యానించినాం గొర్రెపిల్ల ఎక్కడికి పోతే ఆ గుంపు అతనితో పాటు అక్కడికి వెళ్తా ఉంటది అన్నట్టు వాళ్ళు దేవునితో పాటు అక్కడ మన ప్రభుత్వ పాటు అక్కడ సింహాసనాల మీద కూర్చొని అతనితో సంభాషిస్తూ ఆత్మీయ స్థితిలో అతనితో మాట్లాడేవన్నీ ఈ లోకంలోకి తిరిగి వచ్చి ప్రకృతి సహజంగా వారి సేవ లోకంలో సాగిస్తూ ఉంటారు ఆయన ఏం బయలుపరచండో మర్మములు వాటన్నింటినీ ఈ లోకంలో తీసుకొచ్చి మనుషులకు చూపిస్తూ ఉంటారు అన్నట్టు ఈ నాలుగో గుంపు కాబట్టి నాలుగో గుంపు విశేషమైన గుంపు ఒకటి ఏంటంటే ఇంకా ఎవరు ఆ నాలుగో గుంపులు తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు అంతే తేడా అన్నట్టు కానీ తెలుసుకోవాలి ఎందుకంటే ఏ గుంపులో నువ్వు ఉన్నావో దాన్ని తెలుసుకుంటేనే కానీ ఆ గుంపుకు తగినట్లు నువ్వు లేకపోతే ఏమవుతుందంటే ఏదో గుంపులో ఉండిపోతే చివరికి అప్పుడు పశ్చాత్తపడాల్సి వస్తుంది అన్నట్టు కాబట్టి మనము వీటన్నింటినీ తెలుసుకొని నాలుగో గుంపులు ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే నాలుగో గుంపు ఎప్పుడు ఒంటరి జీవితం జీవిస్తూ ఉంటుంది వారిని ఎవరు స్వీకరించరు వారిని ఎవరు మెచ్చుకోరు వారు వారి ద్వారా వారు ఎవరిని మెచ్చుకోరు వారు ఎవరిని పొగడరు కూడా మనుషులని పొగడడానికి వరకు వీళ్ళు ఉండరు వాళ్ళు ప్రభునే మహిమపరచాలని ప్రయాసపడతూ ఉంటారు అతి పరిశుద్ధంగా జీవించడానికి ప్రయాసపడతూ ఉంటారు ఎందుకంటే ఆకాశవాసులు కాబట్టి ఆయనతో పాటు నివసిస్తున్నారు కాబట్టి ఆయనతో పాటు సంభాషించాలి కాబట్టి నిషిద్ధమైనది ఏది కూడా అక్కడ ఉండలేదు అన్నట్టు ఆయన దగ్గర పోలేరన్నట్టు కాబట్టి మొదటి మూడు గుంపులు పాటలు పాడుకుంటూ వర్షిప్ చేసుకుంటూ ఉపాసాలుంటూ అన్నీ చేస్తారు కానీ ఆయనకి బహు దూరంగా ఉంటారన్నట్టు ఆయన వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటారు ఈరోజు నేను అది మరోసారి చూపిస్తాను మీకు అయితే ఈ మూడు గుంపులు ప్రతిసారి మనకు కనిపిస్తా ఉంటాయి ఎన్ని అవకాశాలు ఇచ్చినా అవి వినలేని గుంపులు అన్నట్టు ముఖ్యంగా మొదటి రెండు గుంపులు అందుకే మన ప్రభు గొప్ప జన సమూహాన్ని చూసినప్పుడు ఒక విషయం జ్ఞాపకం చేస్తాడు శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికం కానిచో మీరు పర్లోక రాజ్యంలో ప్రవేశించరు అంటాడు అంటే సామాన్య ప్రజలు లేక జన సమూహము లేక కాంగిరిగేషన్ అంటే లేక సభ్యులు అంటరు తెలుగుల సంఘ సభ్యులు క్రింద కూర్చొని పాటలు పాడుకొని వర్షిప్ చేసుకొని కానుకలిచ్చి వెళ్ళిపోవారు వారి గురించి మాట్లాడుతున్నాడు మీ నీతి శాస్త్రులు పరిసైలు యాజకుల కంటే అధికం కాకపోతే కష్టం మీ పరిస్థితి అంటున్నాడు కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళు అక్కడే కూర్చొని శాస్త్రులతో పాటు పరిసలతో పాటు అక్కడే ఉంటున్నారు వాళ్ళు మత మత నాయకులతోనే వాళ్ళు సంభాషిస్తున్నారు మత నాయకులు చెప్పిందే వింటున్నారు కానీ వాళ్ళు వ్యక్తిగతంగా ప్రభు సన్నిధులు కూర్చొని కనీసం ఒక గంట సేపన్నా ప్రార్థించి నేర్చుకుండే వాళ్ళు కాదన్నట్టు ఎందుకంటే వాళ్ళ గుణగణం ఏంటంటే మా కొరకు ప్రార్థన చేస్తుండే నేను చేసుకుంటారు నేను ఈ లోకంలో రుచి చూస్తాను అన్ని విషయాలు అనుకుంటారు అది ఏషాగు జీవితం అని కూడా మనకు తెలుసు కాబట్టి మొదటి రెండు గుంపులు తెగవేయబడి చత్తురు అని జక్ర గ్రంథాల మనం చూసినాం గతంలో చాలాసార్లు కానీ మూడో గుంపును నేను అగ్నిగుండ బంగారంను వెండిని శోధించినట్లు పుటం వేసినట్లు వారిని అందులో నుంచి బయటికి తీసుకొస్తా అంటాడు అంటే మహాశ్రమలు అనే కొలిమిలో నుంచి వాళ్ళని బయటికి తీసుకొస్తా వారి హతసాక్షులవు లాగున వారిని నేను తయారు చేసి చివరికి వారిని పరలోకం తీసుకెళ్తా కానీ నాలుగో గుంపు ఎప్పుడు పరలోకంలోనే ఉంటుంది ఆయనతో అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం అయితే అది ఆ యొక్క అధ్యాయం నుంచి మనం చూస్తున్నాం పద్నాలుగవ అధ్యాయం నుంచి కూడా చూస్తున్నాము పద్నాలుగవ అధ్యాయంలో రెండు మతపరమైన జీవితాల గురించి మనం చూస్తాం ఒకటేమో మోసభూరితమైన మతము ఇంకోటి ఏమో సత్యంలో జీవిస్తున్న మతం మొదటిది మహాబులోనికి సాదృశ్యంగా ఉంటుంది రెండవది గొప్ప జన సమూహానికి సాదృశ్యంగా ఉంటుంది అసలైతే అది ముందు గొప్ప జన గొప్ప జన సమూహం అంటున్నాను లక్ష మందికి సాదృశ్యంగా ఉంటుంది మొదటి గుంపు రెండవ గుంపు మహాబబులోను అది ఒక స్త్రీతో పోల్చబడింది అది బహు భయంకరంగా చివరి కాలానికి దిగజారిపోయింది అన్న విషయాన్ని అది చూపిస్తూ ఉంటుంది అంటు ఎవరు మనం చూసినాం ఈ మహాబబులోను మర్మము అందుకు ఎవరికి అర్థం కావట్లేదు ఈరోజు కానీ ఆయన మర్మములను బయలుపరిచే దేవుడు అని మనకు తెలుసు ప్రతి మర్మము ఆయనదే కాబట్టి ద సీక్రెట్స్ బిలాంగ్ టు హిమ్ అనుంది వాక్యం కానీ ఎప్పుడైతే తన బిడ్డలు గ్రహిస్తారో అది గాడ్స్ సీక్రెట్స్ విల్ బి హిస్ చిల్డ్రన్స్ అన్నది వాక్యం మనం సామెత గ్రంథాలు చూసినాం గతంలో కాబట్టి దేవుని రహస్యాలన్నీ దేవుని బిడ్డలకే కానీ మళ్ళీ ఈ రోజు దేవుని బిడ్డలు వీటిని గ్రహించలేకపోతున్నారు మహాబాబులను ఎక్కడుందంటే ఎవ్వరికి తెలియదు కామెంట్రీస్ అలా కూడా అది మీకు చూపించిన గతంలో మహాబాబులు అంటే రోమాపట్నం అని ఇటలీ దేశం అని ఇటలీ దేశానికి రోమాపట్నం రాజధాని అదే రీతిగా కొందరు ఇంగ్లాండ్ అని మరి కొందరు రష్యా అని రకరకాల దేశాలని పోల్చిరన్నట్టు కానీ ఏవి కూడా ఏ కేసెస్ కూడా ఫిట్ కావు మనం చూస్తే జాగ్రత్తగా ప్రకృతి సహజంగా చూస్తారు కాబట్టి వాళ్ళు కానీ ఇది ఆత్మీయమైంది అని వాళ్ళకి తెలియదు ఇది ఎక్కడ ఉంది లోపల ఉందని మనకు తెలుసు కానీ బయట మనుషులకు తెలియదు అన్నట్టు ఇది చర్చ్ సిస్టమ్ లో ఇట్లా ఉంది అని వాళ్ళకి తెలియదు ఎందుకంటే ప్రటంగం రాయబడిందే చర్చ్కి అనిల కొరకు కాదు మళ్ళీ చర్చ్ ఇట్లా ఉంది అని చెప్పడా చెప్పడానికే ఇవన్నీ చూపిస్తున్నాడు కానీ వాటిని గ్రహించలేని స్థితిలో ఉంది ఎందుకంటే ఇది నా కొరకు కాదు వాళ్ళు ఏమనుకుంటారంటే క్రైస్తవులు మత ప్రపంచాత్మకంగా ప్రతి డినామినేషన్ ఆరు ప్రకటన గ్రంథము పదిహేనవ అధ్యాయం పదహారు అధ్యాయం వరకు ఎందుకు నాలుగవ అధ్యాయానికే చాలు మనకి ఎందుకంటే నాలుగవ అధ్యాయంలో సంఘం ఎత్తబడుతుంది అని ప్రకటిస్తారు అన్నట్టు అధ్యాయంలో సంఘం కాబట్టి ఐదవ అధ్యాయం నుంచి నాకు ఏం అవసరం లేదు అందుకు వాళ్ళు చదవరు అన్నట్టు అక్కడ మోసపోయినట్ల సైతం మోసగించింది మనకు తెలుసు సంఘం ఎత్తబడుట అన్న బోధ ఎక్కడి నుంచి వచ్చిందని అడిగి అది ఆంగ్లికన్ చర్చ్ నుంచి వచ్చిందన్న బోధ నేను మీకు చూపించిన గతంలో పదహారవ స శతాబ్దంలో ఏం జరిగిందని పదహారు వందల శతాబ్దం ఏడిలో అది ఐర్లాండ్ నుంచి ఇంగ్లాండ్కి ఇంగ్లాండ్ నుంచి అమెరికాకి అమెరికా నుంచి ప్రపంచానికి అంతరుద్దిన బోధ అని మీకు చూపించిన గతంలో ఎవరు స్టార్ట్ చేసిండ్రు ఎవరు ఆ అవన్నీ నేను చూపించిన చరిత్రాత్మకంగా ఎవరు ఆ యవనస్తురాలు తన కలిగిన దర్శనాన్ని ఆ పాస్టర్కి చెప్పడము ఐర్లాండ్ దేశపు పాస్టరు జాన్ డార్బీ అనే పాస్టరు ఆ పాస్టర్ ద్వారా ప్రపంచానికి అంత రుద్ధిండ్రు అక్కడి నుంచి అమెరికాకు పోయినప్పుడు అమెరికాలో స్కోఫీల్డ్ అనే వ్యక్తి లేక ఒక బైబిల్ని తయారు చేసే స్కోఫీల్డ్ రెఫరెన్స్ బైబిల్ అని స్కోఫీల్డ్ రెఫరెన్స్ బైబిల్లో ఫస్ట్ టైము సంఘం ఎత్తబడటన్న అంశం గురించి వాళ్ళు అక్కడ చూపించారు ఆ కామెంటరీలో అది చాలా పాపులర్ పుస్తకం ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్కోఫీల్డ్ రెఫరెన్స్ బైబుల్ అంటే చాలా కస్ ఖరీ ఖరీదైంది అది అందులో ఆరంభించారు అక్కడి నుంచి ప్రపంచానికంతా అది పరిచయం చేశారు అన్నట్టు అబద్ధ బోధ మనం చూసుకున్నాం గతంలో ఎన్నో రికార్డింగ్స్లలో సంఘం ఎత్తబడటా అది అబద్ధ బోధ అని ఎందుకంటే అది ఎస్కేపిజం లేక శ్రమలని చూడకుండా నేను అమాంతంగా గాలికి వెళ్ళిపోతా అని చెప్తుంది బైబుల్ ఏం చెప్తుందంటే దూత ఏం చెప్తున్నట్టు అపసల కార్యంలో ప్రభు భూమి మీదకి దిగి వస్తాడని ఉంది వీళ్ళనేమో పైకి వెళ్ళిపోతారంట ఆయన ఎవరి కొరకు వస్తున్నాడు నువ్వు ఎవరి కొరకు పోతున్నాడో అది తెలియదు తర్వాత దిశలను రాసిన ఆ మొదటి దిశలు రాసిన పత్రిక నాలుగవ అధ్యయము పదహారవ వచనంలో వాళ్ళు చూపిస్తున్న అది ఆ వాక్యము సంఘం ఎత్తబడే సం దానికి సంబంధించిన వాక్యం కాదని సరే రుజుపరిచినాం అది పునరుద్ధానానికి సంబంధించిన బోధ అని కూడా చూపించినాం కానీ ఈ రోజుకి కూడా ఏ పాస్టర్స్ దాన్ని ఒప్పుకోరు అది ఎత్తబడ సంఘానికి సంబంధించిన బోధ చెప్తారు కానీ పునరుద్ధానానికి సంబంధించిన బోధ అని చెప్పారు అక్కడ చెప్తారు కూడా తేటగా సహోదరులారా ఈ మర్మం మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు నిరీక్షణ లేని ప్రజల్లాగా చచ్చిపోయిన వాళ్ళ గురించి ఏడవద్దు అని చెప్తుండు చనిపోయిన వాళ్ళ గురించి ఏడవద్దు అని చెప్తుండ అక్కడ నిరీక్షణ లేని ప్రజలు ఎట్లయితే ఏడుస్తారో అన్యులు ఏడుస్తారు ఎవరైనా కానీ రక్షింపబడ్డ వారు చ ఏడవారు ఎందుకంటే బైబిల్లో చనిపోవడం అనేది లేదు నిద్రించడం అనే ఉంది అంటే ఎవరైతే ఈ శరీరాన్ని విడిచిపెడతారో కొంతకాలము వాళ్ళు నిద్రించినట్లు వాళ్ళ ఆత్మకి కానీ వాళ్ళు కునికి నిద్రలేస్తారు ఉలిక్కి నిద్రలేస్తారు అని చెప్పిన ఆ స్వరం విన్నప్పుడు కానీ అది పునరుదర్ సంబంధించిన బోధ అయితే ఎత్తపడే సంఘానికి సంబంధించిన బోధ చెప్తున్నారు అన్నట్టు అట్లా మోసపోయారు కాబట్టి మతైసు వార్త ఇరవై అధ్యాయంలో ఒకసారి చూపిస్తారు ఏంది అది చాలా పాపులర్ వాక్యం మనుష కుమారుడి దినం ఎట్లా ఉంటుంది అనేది ఆనాడు ఇద్దరు తిరుగట్రాళ్ళు తిప్తా తిప్పుతూ ఉంటారు ఒకటి కొనిపోబడును ఒకటి విడబడను ఆనాడు ఇద్దరు పొలం పనిలో ఉంటారు ఒకరు కొనిపోబడతారు ఒకరు విడబడతారు అని చెప్తారు అట్లా చెప్పి అట్లనే ఒకరు ఒకరు కొనిపోబడతారు ఒకరు విడబడతారు కొనిపోబడ్డ వాళ్ళు పరిషద్లు విడబడ్డ వాళ్ళు పాపులని అబద్ధం చెప్పిర వాక్యం ఎందుకంటే ఆ వాక్యానికి మీద ఒకటి విషయం ఎప్పుడు చదవరు ఏ పాస్టర్స్ చెప్పరు అది ఏంటి అంటే నోవా జలప్రలయం దినములలో ఎట్లా ఉండేనా మనుషులు మన ప్రభు రాక దినంలో కూడా అట్లనే ఉంటారని చెప్తాడు జనులు తినచు త్రాగొచ్చు అని అక్కడ ఎవరు గుర్తెరిగిన సమయంలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ కొనిపోయేను అట్లనే తిరుగట్రాలు విసురుతున్న కొనిపోవును అట్లనే కులం పనిలో ఉండే ఇద్దరిలో ఒకడు కొనిపోవును జలము ఎవరిని కొనిపోయింది ఎవరిని విడిచిపెట్టింది ఏ కామెంటరీస్ అలా లేదా వాక్యం ఏ యూట్యూబ్ వీడియోస్ ఎలా వాక్యం ఏ పాస్టర్స్ చెప్పలేరు ఎందుకంటే అవి అట్లా వాళ్ళకి ఎక్కడ సత్యాన్ని గ్రహించలేదు సైతాన్ని అట్లా జలము ఎవరిని విడిచిపెట్టింది ఎవరిని కొనిపోయింది ఒక్క కుటుంబాన్ని విడిచిపెట్టింది అది ఎనిమిది మంది అందులో కానీ బయట ఉన్న వాళ్ళని అది కొనిపోయింది జలం ఈ లోకసులందరినీ కొనిపోయింది నిత్య నరకానికి కానీ నిత్య జీవానికి ఎనిమిది మందినే విడిచిపెట్టింది అది అట్లనే మనుష కుమారుడి ఇది నమన అని చెప్తున్నాడు ఒక స్త్రీ కొనిపోబడుతుంది నిత్య నరకానికి ఒక స్త్రీ విడుదల నిత్య జీవానికి సైతాను దాన్ని ఉల్టా చేసి చర్చిని మోసగించాడు ఈరోజు చర్చ్ అంతా అదే బోధని నమ్ముతుంది కంప్లీట్ చర్చ్ ఏ డినామినేషన్ అని కాదు అది ఏ చర్చ్ అయినా కావచ్చు ఇంక్లూడింగ్ హెబ్రోన్ చర్చ్ ఇంక్లూడింగ్ క్యాథలిక్ చర్చ్ ఇంక్లూడింగ్ బ్యాప్టిస్ట్ చర్చ్ మెథరిస్ట్ చర్చ్ ప్రెసిబిటేరియన్ చర్చ్ ఆంగ్లికన్ చర్చిలు పెంతకోస్త చర్చ్ ఏ చర్చ్ చెప్పండి లూధరన్ చర్చ్ అన్ని చర్చిలు ఈ బోధన్ నమ్ముతనేరచ్చు కాబట్టి వాళ్ళందరూ తీర్మానించుకొని దాన్ని నమ్మినంత మాత్రం అది సత్యం అయిపోతుందా వాక్యం బైబిల్లో ఎట్లా ఉందో అదే సత్యం అవుతుంది కాబట్టి నీ కళ్ళకి ఎందుకు చూడలేకపోతున్నానంటే నువ్వు అక్కడ పోయి తేల్చి నేర్చుకోవాలి ఆయన దగ్గర కూర్చోని మరియా ఈశ్వరావు కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకుంది మార్తా నేర్చుకోలేదు అంతే తేడా గుడ్డిగా నమ్మింది అన్నట్టు ఎవడో చెప్తే నమ్మింది కానీ ఆయన కాళ్ళ దగ్గరకు వచ్చి ఒప్పికతోని ఆసక్తితో వీటన్ని నీ నేర్చుకోవాలా నీకు పరశుదాత్మ అభిషేకం అనుగ్రహించబడింది ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నాం పరశుదాత్మ అభిషేకాన్ని మనం ఎందుకంటే వాటిని అబద్ధబోధని నువ్వు ఎప్పుడు పరిశీలించలే బెరియన్లు ఎందుకు గనులు వై దే ఆర్ నోబుల్ అనుంది వాక్యం ఆ కార్యంలో దే ఆర్ నోబుల్ అని ఎందుకని చెప్పిండంటే సాక్ష్యము వాళ్ళు తెసలో నీకల గనులు ఎందుకు గనులు వాక్యాన్ని పరిశీలించి స్వీకరించు ఈరోజు లేదు ఆ సిస్టమ్ చర్చిలో పైన ఏం చెప్తే కింద కూర్చున్నాడు అదే వింటాడు కింద ఎంతకాలం కూర్చుంటావు ఎంతకాలం అంటే కిందనే కూర్చుంటావు పైన ఉన్నాడు అక్కడే ఉంటాడు వాడు కిందలో పైకి తీసుకురా అయ్యాడు వాడు కింద కూర్చొని నేర్చుకోడు వాడికి ప్రభు కాళ్ళ దగ్గరికి రావాలన్న ఆశ లేదు అక్కడే లవడి ఉంటాడు హిందువునోళ్ళు పైకి రావాలన్న ఆశ అసలే ఉండదు వాళ్ళకి ఇది చర్చ సిస్టమ్ ఈరోజు కాబట్టి కంప్లీట్ చర్చ ఎట్లా ఉంది ఎవరైనా చూపించిన మతైసు వార్త పదమూడు అధ్యాయంలో మూడు కొంచెంల పిండి మూడు గుంపులు అంతా పులిసిపోయిందని చెప్తాడు యేసు ప్రభు కాబట్టి ఆ మూడు పులుపు వాటికి బుద్ధి చెప్పడానికి కొరకు ఆ ప్రభు ఏం చేస్తున్న విషయమే మనం ప్రకటన గ్రంథంలోని వ్యాఖ్యలు చేస్తున్నాం ముఖ్యంగా ప్రకటన గ్రంథము పదహారో అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో పని ఎవరైనా నేను మీకు చూపించిన ఆ గొప్ప మహాపట్టణము మూడుగా విభజింపబడేను చివరికి అవి బాహటంగా కనిపిస్తున్నాయి కానీ మనకు మటుకు పాత నిబంధన పుస్తకాలలో కూడా మనం చూసినాం ఎన్నో ఇవి ఆమోస గ్రంథం ఏంది ఏ హెచ్కల గ్రంథం ఎన్ని ప్రాంతాలే నేను చూపిస్తున్నాను చివరికి మీగా గ్రంథము మలాకి గ్రంథము ఆ చిన్న చిన్న ప్రవక్తలు తర్వాత పెద్ద ప్రవర్తనలో ఎన్నిసార్లు నేను చూపించిన ఇర్మియా గ్రంథాలు చూపించిన ఏషియా గ్రంథాలు చూపించిన దానియల గ్రంథాలు చూపించిన ఎక్కడైనా నీకు ఈ నాలుగు గుంపులు కనిపిస్తూ కానీ ఇక్కడ మటుకు ప్రటన గ్రంథము పదహారవ అధ్యాయంకి మరి తేటగా ప్రవ్యే చెప్తున్నాడు పాత నిబంధన పుస్తకాలలో జకర గ్రంథంలో మనం చూసినాము ఎవరికన్నా గ్యాపగా ముందా పదమూడవ అధ్యాయం ఒకసారి చూడండి జకర గ్రంథము పదమూడవ అధ్యాయము ఏడవ వచ్చిన పడ్డమా నా గొర్రెల కాపరుల మీదను నా సహా కాపరుల మీదను పడము ఇదే సైన్యములకు అతిపతికి యుహో వాకు గొర్రెలు చెదిరిపోనట్లు కాపరుని అర్థం చేయము చిన్న మంద మీద నేను నా ఆస్తం ఉంచుతు ఇదే యుహో దేశమంతట జన్ములలో రెండు భాగముల వారు తెగవేయబడి సత్తులు మూడవ భాగము వారు శేషింతురు ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి ఎండిని తీసి శుద్ధిపరిచినట్లు శుద్ధపరచును బంగారమును శోధించినట్లు వారిని శోధింతును కాబట్టి ఇక్కడ మొదటి రెండు గుంపులు ఏరి తెగున్నాయి మూడో గుంపు ఏరితిగుందని జ్ఞాపకం చేస్తున్నాడు అది ప్ర పాతని పందిన ముగింపు దశలో ముగింపుకి వచ్చేటప్పటికీ కానీ కృత నిబంధన ముగింపు అది ప్రకటన గ్రంథంతో కాబట్టి ప్రకటన గ్రంథంలో కూడా బహుతేటగా ప్రభు అది చూపిస్తున్నాడు ఏమని చూపిస్తుండవు సార్ చూడండి పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం పదహారు పంతొమ్మిది ప్రసిద్ధ మహాపట్టణముల ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగములు అయను అంటే అది బబులోనికి సంబంధించింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండడు అదే వచ్చడంలో మహా బబులోనుకు యొక్క దేవుని యొక్క శిక్ష దేవుని యొక్క ఉగ్రత దానికి ఇవ్వబోతుండు దేవుడు ఎందుకంటే మనం గతంలో కూడా చూసినాం ఒకసారి ఎంతమంది జ్ఞాపక ఉంది పేతురు రాసిన పత్రికలో ఒకసారి చూడండి తీర్పు దేవుని ఇంటి యొద్ కాలము వచ్చిండు అది ఫస్ట్ పేతుర ఫస్ట్ పేతుడు నాలుగో పదిహేడు బ్రదర్ వచ్చిన పేతులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనంలో మనం చూస్తున్నాం తీర్పు దేవుని ఇంటద్ద ఆరమ్మకు కాలము వచ్చి ఉన్నది కాబట్టి ఫస్ట్ తీర్పు దేవుని ఇంటికే సంఘానికే అని చెప్తున్నాడు చాలా మంది ఏమంటారు కాదు బ్రదర్ ఈ లోకస్లకు బ్రదర్ అనిలకు బ్రదర్ అవినీతి అవిదేయులకు పాపులకు వేసుకొని త్రవీకరించిన వారికి అని చెప్తారు అని దేవుని వాక్యం అబద్ధం కాదు కదా పదిహేడవ వర్షంలో తీర్పు దేవుని ఇంటి యొద్ ఆరంభ మగు కాలము వచ్చి ఉన్నది ఇది స్టార్ట్ అయిపోయింది అది మన యొద్నే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిదేలు అంటే వీళ్ళన్ని గురించి మాట్లాడుతుంది ఇప్పుడు సెకండ్ పార్ట్ దేవుని సువార్తకు అవిదేలిన వారి గతి ఏమవును పద్దెనిమిదవ వర్షంకి వచ్చినప్పటికీ మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు ఇక్కడ మూడు గుంపులు ఉన్నాయి నీతిమంతుడు అంటే గొప్ప జన సమూహానికి సాదృశ్యము భక్తిహీనుడు పాపి ఇవి మొదటి రెండు గుంపులు అన్నట్టు పాపి అన్నప్పుడు తేళ్లకు సాదృశ్యం భక్తిహీనత అంటే సర్పంలకు సాదృశ్యం ఎందుకంటే భక్తిహీనత అంటే భక్తి నుంచి హీన స్థితికి దిగజారిపోయిన ఆత్మ అన్నట్టు ఇది కాబట్టి లూసిఫర్ ఒకప్పుడు దేవుని దూత దిగజారిపోయిండు భక్తిహీనుడు అన్నట్టు కాబట్టి సర్పానికి సాదృశ్యం అన్నట్టు పాపులు అంటే ఈ లోకాన్ని సంపాదించుకొని జీవించే ఈ లోకాన్ని ఆశయించే వాళ్ళు కోరికలు తీర్చుకుంటే పాపులు అంటే వాళ్ళు తేళ్ళకి సాదృశ్యం కూడా మనకు తెలిసి తేళ్లు దోచుకుంటాయి పక్క నుండి కాటేస్తాయి అని ఇస్కర్ యోధి యుద్ధకి సాదృశ్యం అని మనం చూసినాం కాబట్టి ఈ మూడు గుంపులకి ఫస్ట్ శిక్ష తప్పదు అని చెప్తున్నాడు ముఖ్యంగా నీతిమంతుడు రక్షింపట దుర్లభం అని చెప్తున్నాడు ఎందుకు చెప్పండి నీతిమంతుడే రక్షింపట దుర్లభం అంటుంటే అంటే అర్థమైందంటే గొప్ప జన సమూహము రక్షణలోకి రావాలంటే ఎంతో కష్టం ఎందుకంటే వాళ్ళ రక్షణని వాళ్ళు సంపూర్తి చేసుకోలే వారి పిలుపును వారి ఏర్పాటుని వాళ్ళు సంపూర్తి చేసుకోలేదు నిశ్చయం చేసుకోలేదు వాళ్ళు మొదటి రెండు గుంపుల సహవాసంలో ఉంటూ వారి మీద ఉన్న వస్త్రాలు తొలగించుకున్నారు నీతి వస్త్రాలు పక్కకు పెట్టేసినారు అపవిత్రమైన జీవితం అపవిత్రమైన బోధలను ఆశ్రయించారు నికోలైతుల బోధ బీలాము బోధ యజబెలు మీరు సహిస్తున్నారు అని చెప్పారు నేను చూపించిన మీకు నేను ఆ ఏడు సంబంధించిన విషయాలలో ఈరోజు ఆ ఏడు సంఘాల గుణగణలన్నీ సంఘాలలో కనిపిస్తున్నాయి ప్రపంచాత్మకంగా కాబట్టి ఇప్పుడు ఇది పులిసిపోయిన దానికి మళ్ళీ తీర్పు రావాలన్నా లేదా అందుకు దేవుడి తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభ వచ్చి ఉన్నది అంటున్నాడు ఈ ఒక్క వచ్చనంతోనే ఎంతో డిస్టర్బ్ అయిపోతుంది క్రైస్తవ సంఘం అందరూ అసహించుకుంటారు ఈ బోధని చెప్పేటోని కూడా సరే మనకి చాలా తప్పది ఇవన్నీ కానీ మనం ప్రేమతోనే చూపిస్తున్నవి ఇవన్నీ ఎవరి మీద ద్వేషం కాదు తిట్టే వాళ్ళు తిట్టుకుంటూ అబద్ధ బోధ ఇదంతా ఎక్కడో ఇంటర్నెట్లోకి వెళ్ళి నేర్చుకొచ్చి చెప్తారు అని చెప్తా అని నిందలు మోస్తుంటారు మన మీద కానీ మనకి వాళ్ళ మీద ఏం ద్వేషం ఉండదు ఎందుకంటే అది ఆత్మ దా మనకు తెలిసి అది ఎటువంటి ఆత్మ అనేది మనము నాలుగో గుంపులో ఉండి సీయోను పర్వతం మీద ఉన్నాం మనకి సీయోను పర్వతం మీద నుంచి వచ్చింది ఈ పిలుపు ఈ లోకస్థలు ఇచ్చింది కానే కాదు ఎవరో ఇచ్చింది కానే కాదు ఎవరో పాసాలు ఇచ్చింది అసలే కాదు ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఇస్తే వాళ్ళకు కూడా ఇదే బోధన కదా కాబట్టి నాకు తెలిసిన కాడికి నేను విన్న కాడికి ఏ పాశాల నుంచి నేను నేర్చుకోలే కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏర్ప తీసుకోలేదు ఏలియా ఏలియా నుంచి ఏలిషాకు వచ్చినట్లు ఆ యొక్క నడిపింపు రాలేదు కాబట్టి నేను ఎక్కడికెళ్ళి తీసుకోవాలమ్మా సేవను పర్వతం మీదకి వెళ్ళి అక్కడ ప్రవ్వు తన గోర పిల్లలకి ఇస్తాడు ఈ బోధ కాబట్టి ఈ మూడు గుంపులు ఎట్లాగా విభజింపబడ్డాయి అనేది చివరికి ప్రణగంధం పదార్థాల మనం చూస్తున్నాం పంతొమ్మిది వర్షంలో ఆ మహాపట్నము మూడు భాగం ఆ మహాబబులోను అని కూడా ఉంది అక్కడ మళ్ళా అయితే ఈరోజు లాస్ట్ పాయింట్ ఒక నేను చూపించి పదిహేనవ అధ్యాయాన్ని కొంచెం డీటెయిల్ గా మనం వెళ్ళిపోతాము లాస్ట్ పాయింట్ ఏంటంటే పద్దెనిమిదవ అధ్యాయం ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం గతంలో చూసినయే ఇవన్నీ మన ఇంటా తిరిగి తిరిగి వస్తా ఉన్నాయి ఫస్ట్ టైం నువ్వు వింటుంది కానే కాదు ఇది యాక్చువల్గా ఏమన్నా ఫస్ట్ టైం అంటే బహుశా మరి కొంచెం లోతుగా మరి కొంచెం డీటెయిల్స్ గా నువ్వు చూడగలుగుతున్నావు అంతే కాబట్టి ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యయంలో ఈ మహాబబులోను గురించి మరోసారి జ్ఞాపకం చేయబడింది ఏం చూడండి అది మొదటి వర్షంలో అటు తర్వాత మహా అధికారం గల వేరే ఒక దూత ఎక్కడి నుంచి బయలుదేరిండు పరలోకం నుండి దిగి వచ్చుట అయితే చాలామంది ఏమనుకుంటుంటే దిగి వచ్చుట అంటే పైనుంచి దిగి వస్తుండే కాబట్టి పరలోకం ఉంది అనుకుంటారు కానీ పర్లోకం మీ మధ్యలోనే ఉందంటే మళ్ళీ మీరు ఎక్కడున్నారు భూమి కూడా శూన్యంలోనే ఉంది కదా అంటే మనమంతా శూన్యంలో ఉన్నామన్నట్టే కదా సైన్స్ ప్రకారంగా కూడా అది కరెక్టే కాబట్టి పర్లో కాబట్టి దేవుని మందిరంలో నుంచే వస్తుంది దూత అతని మహిమ చేత భూమి ప్రకాశించను అంటే ఎటువంటి దూతను ఊహించుకోండి రెండో విషయంలో అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా నేను మహాబాబులోను కూలిపోయాను కూలిపోయను అయితే ఇది రెండోసారి మనం వింటున్నాం గతంలో కూడా చూపించిన ఇంకొక వాక్యం ఇంతకు ముందు నేను మహాబాబులోను కూలేను కూలేను కాబట్టి ఎందుకు కూలిపోయిన కూలిపోయిన రెండుసార్లు ఎందుకు చెప్తుందంటే మొదటి రెండు గుంపులకు సాదృశ్యం మహాబులోను ఎందుకు కూలిపోద్దంటే మొదటి రెండు గుంపులు కూలాల్సిందే నా గుంపుని దాట నుంచి బయట తీసుకొని రావాల్సిందే అది దేవుని యొక్క గుణగణం ఎందుకంటే వాళ్ళు సగం సత్యం సగం అబద్ధంలోన్నారు గొర్రెలు చేపలు ఎవడు వలయిస్తే వాని వాళ్ళు ఇరుకుతాయి అది వాటికి బుద్ధి అన్నట్టు గ్రహించవన్నట్టు స్మార్ట్గా తప్పించుకోవన్నట్టు ఎందుకు ఇది కూలిపోతుంది అంటే అక్కడ ఇక్కడ ఒక్కటే స్థలంలో ఉంది ఎందుకంటే ఇది చివరి వచనం కాబట్టి చివరి అధ్యాయం కాబట్టి పద్దెనిమిది దర్శనంలో మహాబబులోని ఎందుకు కూలిపోతుంది అది అది మహా మహాబులోను అంటే మతపరమైన జీవితం నేను చూపించిన జగ్గరే ఒక్కడే తన దర్శనలో బహు దీర్ఘంగా చూపించండు ఈ బబులోను ఏంది అనేది ఆ ముగ్గురు స్త్రీలు అక్కడ కూడా మూడే ఉన్నాయి కనిపిస్తాయి దర్శనంలో ఆ ముగ్గురు స్త్రీలు ఎవరికన్నా ఒప్పుకుంటే చదవచ్చు మొదటి ఇద్దరు స్త్రీలు కొంగ గుణగణాలు ఉన్న వాళ్ళు అది సంకుబుడి కొంగ దాని ఇంగ్లీష్ లో స్టార్క్స్ అంటారు వాటి అరుపులు బహు క్రూర భయంకరంగా ఉంటాయి వికృతంగా ఉంటాయి వాటి అరుపులు కొన్ని సంవత్సరాల నేను ఆ అధ్యాయము విశదీకరించక ముందు ప్రకటించక ముందు రికార్డింగ్స్ కి ముందు ఈ నిజంగా ఈ స్టార్క్స్ ఎట్లుంటాయి అనేసి నేను ఇంటర్నెట్ లో పోయి వెతికి వాటి వీడియోస్ అన్ని చూసిన అవి ఎంత భయంకరంగా అరుస్తాయో కొంగలు తర్వాత అవి చూడడానికి కూడా వికారంగా ఉంటాయి వాటి రెక్కలేమో నల్లగుంటాయి మచ్చల నుండి నల్ల నల్ల మచ్చలు శర్రమేమో తెల్లగుంటది అంటే అది సగం తెలుపు సగం నలుపు కాబట్టి ఉపమాన రీతి కూడా అర్థం చేసుకోవాల ఎందుకు జకరియ ఆ కొంగల గురించి మాట్లాడుతుండే శంకుబుడి కొంగల వాటి రెక్కలు ఉండే వాళ్ళ కానీ ఆ స్త్రీలకి ఇద్దరి ఆ స్త్రీలు ఆ రెక్కలు వేసుకొని నల్ల మచ్చల రెక్కలు వేసుకొని వాళ్ళ చేతిలో ఒక బుట్టని గంపని మోసుకెళ్తున్నారు అది దర్శనం జకర్య దర్శనం ఆ గంపలో వర్తకానికి సంబంధించిన ఆ యొక్క కొలతలు ఉన్నాయి ఏపా అంటారు దాన్ని ఇంగ్లీష్లో తెలుగులో కూడా ఏప అంటే కొలత అది లేక ఆ రూకలు ఆ రోజులలో ఉండే కరెన్సీ అంటాం ఇంగ్లీష్లో రూపాయి బిల్లా అనుకోవచ్చు అది దేంతో చేయబడింది అంటే లెడ్ తెలుగులో ఏమంటారు దాన్ని సీసం సీసంతో చేయబడింది ఆ రోజులలో సీసమ్తో చేయబడ్డ బిల్లలు వాడేటోళ్ళు అన్నట్టు కాయిన్స్ రుపీ కాయిన్స్ లాగా మనకి ఇప్పుడు ఈరోజు స్టీల్ వాడుతున్నాము గతంలో మనం కూడా బ్రాన్స్ వాడినాము దానికి కాపర్ వాడినాం నేను చిన్నప్పుడు చూసిన కాపర్ కాయిన్స్ దాని తర్వాత బ్రాస్ కాయిన్స్ వచ్చినాయి దాని తర్వాత అల్యూమినియం కాయిన్స్ వచ్చినాయి ఇప్పుడు స్టీల్ కాయిన్స్ ఉన్నాయి అట్లా రకరకాల వస్తువులతో లేక మెటల్స్ తోని చేశారు ఇప్పుడు అవన్నీ పాకకు పెట్టేశారు పేపర్ వచ్చేసింది పేపర్ తర్వాత ప్లాస్టిక్స్ వచ్చేసినాయి ఇప్పుడు ఏమి లేనే లేదు ఇప్పుడు అంతా ఆన్లైన్ గతంలో బంగారు నాణ్యాలు ఉండేవి వెండి నాణ్యాలు ఉండేవి కాపర్ వచ్చినాయి దా దానికి ముందు ఇద్దడి ఉండే కాపర్ ఉండే కాపర్ తర్వాత అల్యూమినియం వచ్చింది అల్యూమినియం తర్వాత స్టీల్ వచ్చింది దాంతో పాటు పేపర్ వచ్చింది పేపర్ తర్వాత ప్లాస్టిక్ కార్డ్స్ వచ్చినాయి క్రెడిట్ కార్డ్స్ అన్ని డెబిట్ కార్డ్స్ అన్ని దాని తర్వాత ఇప్పుడు ఆన్లైన్ అసలు కార్డ్స్ లేవు అంటే రాంగ రాంగా చీప్ అయిపోయినాయి అవి కూడా బంగారు నుంచి ప్లాస్టిక్కి రావడం చీప్ కదా అంత చీప్ అయిపోయినాయి కానీ ఈ దర్శనంలో మనం చూసింది ఏంటంటే గంపలో ఇంకొక స్త్రీ ఉంది అంటే చిక్కబడింది కదా గంపలో మూడవ స్త్రీ చిక్కబడింది గంపలో ఆమెతో పాటు ఈ కొలత ఉంది ఏపానే కొలత మెజర్మెంట్ తర్వాత వర్తకానికి సంబంధించింది బిజినెస్ కి సంబంధించింది ఈ ఇద్దరు స్త్రీలు ఆ మూడవ స్త్రీని మోసుకొని గాలిలో ఎగురుకుంటా తీసుకొని దూత అడుగుతున్నాడు జకర్యానీ వీళ్ళు ఎక్కడికి పోతున్నారో తెలుసా అంటే అయ్యా నీకే తెలుసు అని చెప్తాడు దూత వీళ్ళు శ్రీనగర్ ప్రాంతానికి పోయి ఆ మూడవ స్త్రీకి ఒక స్థావరం ఏర్పరుస్తున్నారు అంటే ఒక సిస్టం డెవలప్ చేస్తున్నారు బిజినెస్ రిలీజన్ మతము వర్తకము కలిపి ఒక వ్యవస్థను ఏర్పరచుకున్నారు ఈరోజు చర్చ్ అంతా బిజినెస్ తో కూడి పడింది ఈరోజు చర్చ్ మొత్తం బిజినెస్ తో బిజినెస్ చర్చ్ ఒకటే అయిపోయింది కోట్లు కోట్లు డబ్బులు చర్చెస్లలో ఈరోజు ఆ డబ్బు కొరకు ఈ తేళ్లు కొట్లాడతా ఉంటాయి ఎప్పుడు నువ్వెందుకు తీసుకున్నావు పైసలు వీళ్ళు కొట్లాడుతుంటే సర్పం వస్తుంది అన్నట్టు సర్పం వచ్చి ఎందుకు కొట్లాడుతున్నారు మనం అందరం పంచుకుంటాం కదా నేను పంచుతా కదా మీకు ఎందుకు భయపడుతున్నారు మీరు నేను ప్రార్థన చేసి పంచుతా మీకు పంచుతా ఏం చేస్తాడు వాడు కొంత ఎక్కువ వేసేసుకుంటాడు సర్పం కాబట్టి అప్పుడు ఏం చేస్తే ఈ తెలలో ఒకనికి కోపం వచ్చి వాడి మీద కోర్టుల కేసేస్తుంది వాళ్ళ లాయర్లు వస్తారు వీని లాయర్ వాన్ లాయర్ వచ్చి వాళ్ళు తినేస్తూ ఉంటారు సంవత్సరాలు సంవత్సరాలు లాయర్లు లక్ష లక్షలు చర్చి ఫండ్ తినేస్తున్నారు ఇది చెత్తగా తయారవ్వలేదా ఇది వింటేనే అసలు ఎంత బాధ అనిపిస్తుంది దేవుని మందిరాన్ని దొంగల గుహగా మార్చినరా లేదా ఇసాల్ పదలు యాజకులు చేసినట్లు ఈరోజు క్రైస్తవ యాజకులు చేయలేదా చరిత్ర తిరిగి తిరిగి నెరవేర్తలేదా మహాబాబులో ఎంత భయంకరంగా దిగజారిపోయింది ఈరోజు అందుకు అది మూడు గుంపులుగా విభజింపబడింది ఇప్పుడు ఎట్లుందో చూడండి అది అది దయ్యములకు ఫస్ట్ పాయింట్ మీరు అనుకుంటారు దయలు ఎక్కడ ఉన్నాయి అనేష్ అది ఎక్కడ ఏర్పరచుకుందో ఊహించుకోండి డీమన్స్ అన్ని పోయి అక్కడ కూర్చుని లోపల అందుకు కొట్లాడుకుంటున్నారు అందుకు వాళ్ళకి అసూయ కుళ్ళు కుట్ర ద్వేషము మోసము కామము అన్ని నడుస్తూ ఉంటాయి అక్కడ లవ్ మ్యారేజ్ లాస్ట్ అన్ని అక్కడే నడుస్తూ ఉంటాయి మోహపు చూపులు అక్కడే కనిపిస్తూ ఉంటాయి నాకు ఇంత పవిత్రతగా అనిపించింది ఎట్లా ఉండగలరు ఈశ్వరం ఎట్లా ఉండగలడు సతమతం ఉంటాడు అక్కడ ఉక్కిరి అయిపోతుంటాడు అటువంటి స్థలంలో కాబట్టి అది దయ్యంలోకి నివాస స్థలం అయిపోయింది రెండవది ప్రతి అపవిత్ర ఆత్మకు ఉనికి పట్టు అది అంటే అక్కడ స్టార్ట్ అయిపోయినాయి అవన్నీ ఉనికి పట్టు అంటే ఎవరు చెప్పగలరు అర్థం ఇవన్నీ నేను గతంలో చూపించిన మీకు కొత్తది కాదు ఇది ఉనికి అంటే కేంద్రం కేంద్రం అంటే అక్కడే వాటిని పాలన చేస్తారు పాలన ఉనికి అంటే వాటి స్థావరం వాటికి ఏమంటాం కబ్జా అన్నట్టు ఇంగ్లీష్ లో అయితే కబ్జానే ఉంది కోల్డ్ అని ఉంది కాబట్టి అపవిత్ర ఆత్మకు అది కబ్జా అనే స్థలం అన్నట్టు యాక్చువల్ ఒకసారి కొడుకు బాగలేదు వాసు చేస్తే వాసుచెల్ల గురించి మేము ప్రార్థిస్తున్నాం ఆ బిడన్ ముట్టండి లివర్ ని రీక్రియేట్ చేయండి అక్కడ ఉన్న చీకటి శక్తిని పారదోలండి అందులో ఉన్న మా మరణాన్ని తొలగించి పునరుధనాన్ని అనుగ్రహించండి అబ్బిడ రక్షణ పొందులాగిన సేవపడండి తన తండ్రి ప్రార్థనకి జవాబుదా ఇచ్చేమని అబ్బిడని సాక్షిలు పెట్టుకోమని యేసు క్రిస్తున ప్రార్థిస్తున్నాం తండ్రి కాబట్టి అది దయ్యములకు నివాస ఫస్ట్ పాయింట్ ప్రతి అపవిత్ర ఆత్మకు ఉనికి పట్టును మూడవది అపవిత్రమును అసహ్యమైన అసహ్యమైన ప్రతి పక్షికి ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న విషయాలు బహు ఆశ్చర్యంగా ఉన్నాయి మొదటిది దయ్యముల స్థానం రెండవది అపవిత్రాత్మలకు స్థానం కబ్జ దాని అపవిత్రమును అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి ఇప్పుడు ఇన్నిసార్లు మనం ధ్యానించినాం కదా ఎంతమందికి జ్ఞాపకం ఉంది ఇవి దేనికి సంబంధించినవి ఈ మహాబబులలో ఇవన్నీ ఉన్నాయి ఏ ఉన్నాయి దయ్యములు ఉన్నాయి అపవిత్రాత్మలు ఉన్నాయి తర్వాత అసహ్యమైన పక్షి పక్షులు ఉన్నాయి ప్రతిపక్షి ఉందంట ఒకటి కాదు ప్రతిపక్షి అసహ్యమైన పక్షులు దయ్యములకు నివాస అపవిత్రాత్మలకు ఉనికి అసహ్యమైన పక్షులకు ఉనికి పట్టు కాబట్టి ఇవన్నీ దేవునికి విరుద్ధంగా ఉన్నాయనేది కదా స్థలం అంటే ఆ స్థలము ఇప్పుడు ఏమైపోయింది ఒకప్పుడు దేవుణ్ణి స్థుతించి గనపరిచిన ఆ పట్టణము ఈరోజు ఏమైపోయింది ప్రకృతి సహజంగా కూడా ఇస్రాయల్ దేశము మహాబౌ మహాబౌలంతో పోల్చబడుతుంది కానీ మనం ఆత్మీయ స్థితిలో చూస్తున్నాము ఇది ప్రపంచాత్మకంగా విస్తరించిన ఐశ్వర్యంతో తుల దూగుతున్న మతపరమైన క్రైస్తవ జీవితం మొదటి మూడు గుంపులు నిజమైన క్రైస్తవ సంఘము నాలుగవ గుంపు అది పరిశుద్ధంగా నిష్కలంకంగా ముడతనెను మచ్చనెను లేనిది దాని తర్వాత దాని మీద ఏ నిందలేదు దాని నోట్లో ఏ అబద్ధం లేదు అన్న విషయాలు మనం చూసినాం ఏడవ అధ్యాయము పద్నాలుగవ పన్నెండవ అధ్యాయంలో పద్నాలుగవ అధ్యాయంలో చూసినాం అది అసలైన క్రైస్తవ సంఘము లక్ష మందికి సాదృశ్యం కానీ ఈ ఆచారబద్ధమైన మతపరమైన సంఘము మొదటి మూడు గుంపులతో నిండి ఉంది అందుకు అది దయ్యంలకు నివాస స్థలం అయిపోయింది అపవిత్రాత్మకు ఉనికి పట్టు అయిపోయింది అపవిత్రమును అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి అంత భయంకరంగా ఉందన్నట్టు మతపరమైన జీవితం అందుకు అది కూలిపోయాను అందుకు అది కూలిపోయాను అయితే ఇక్కడ ఒక విషయం ఏమంటుందంటే నాలుగో వశనలు చూస్తాం మరియు ఇంకొక స్వరము పర్లోకం నుండి చెప్పగా వింటేని నా ప్రజలారా కాబట్టి ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు చెప్పండి నా ప్రజలారా అంటే మూడో గుంపు గొప్ప జన సమూహం మిమ్మల్ని నేను కాపాడాలంటే మీరు దాంట్లోకి వెళ్ళి బయటికి రావాలా లేకపోతే నేనేం చేయలేనని చెప్తు అంటే ఫస్ట్ టైం దేవుడు కూడా నిశాయతగా ఉండడం చెప్తుంది ఇక్కడ ఏందది చూడండి ప్రజలారా నా ప్రజలారా మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును అంటే అది పాపంలో జీవిస్తుంది అపవిత్రతల్లో జీవిస్తుంది దానికి తగినట్లు దాని పరిణామం ఏంది దానికి తెగుళ్ళు తగలబోతున్నాయి చూడండి తెగుళ్ళు ప్రాపించబోతున్నాయి దానికి దాని తెగులలో ఏదియో మీకు ప్రాప్తింపకూడనట్లును దానిని విడిచిరండి చెప్పండి ఎంతమంది నిజంగా ధైర్యంగా ఈ వాక్యాన్ని పాటించగలరు నాకు తెలిసిన కనుక చాలామంది ఇది విని ముఖము తిప్పుకొని దుఃఖంతో వాపసు వెళ్ళిపోయినారు ఎప్పుడైతే మన ప్రభు ఆ యవనస్తుడు ధనికుంటూ మాట్లాడుతున్నప్పుడు నేను చిన్నప్ప ఇవన్నీ చేస్తున్నా దశం భాగంలో ఇవ్వడము పలు అర్పించడము అన్నీ నేను జాగ్రత్తగా చేస్తున్నాను అయితే నీకొకటే కొదువుగా ఉంది నీ ఆస్తి అంతా నన్ను వెంబడించి అన్నాడు దానికి వాడు బహు దుఃఖకాల దుఃఖపడి బాధపడి వాడు తల కిందేసుకొని వాపసు చేయలేకపోయిండి అదొకటి ఎందుకంటే డబ్బు ఎక్కడుంటుందో అక్కడ నీ హృదయం ఉంటుంది అంటాడు ఏస్ట్రో ధనం ఎక్కడుందో అక్కడ నీ హృదయం ఉందంటాడు నీ ఒకటే సీక్రెట్ నీ ధనని నువ్వు ఎంతగా దాన్ని ఆసక్తి దాని మీద నువ్వు ఆసక్తి చూపించావో అంతగా దేవునికి దగ్గర అవుతావు ఎందుకంటే సిరికి దేవునికి ఎవ్వడు కూడా దాసుడు కాలేరు అంటే దేవునికి ఆపోజిట్గా పెట్టిరు సిరిని ఏస్ట్రోవే చెప్పిండు వాక్యం ఇలోకము లేక ఆయక యొక్క షీనారు ప్రాంతానికి తీసుకుపోయిన రెండు శంఖబుడి కొంగలు తెల్లగా ఉండి నల్ల గల రెక్కలు గలనాయి అవి పొడుచుకొని తినేవి ముక్కుతో ఆ స్త్రీ నీకు అబ్జైవ్ అక్కడ పెద్ద సిస్టమ్ తయారయచ్చాను ప్రపంచాత్మకంగా బిజినెస్ లాగా తయారైంది క్రైస్తవ సంఘం మీరు కోట్ల కోట్ల డబ్బులతో అందుకు వాళ్ళు కొట్టుకొని కొట్టుకొని కొట్టుకొని వాడింత వీడినంత అక్కడ వాళ్ళు గుండాలు రాజసింహ పోలీసు లాయర్లు అందరూ దాన్ని డబ్బులు తినేస్తున్నారు వీడమ్మ కింద కూర్చినాడు ఎంతగానో కష్టపడి పస్తపడి శ్రమ పడి దశమ భాగాలన్నీ తీసుకొస్తే అయంతా అనిల నోట్లకు పోతున్నాయి ఈరోజు అది అసలు ఊహిస్తే ఒళ్ళు జల్దరిస్తుంది రోషం పొంగు వస్తుంది కానీ మనం ఏం చేయలేం ఏం చేయలేం అందుకు మన బాధ్య మన బాధ్యత ఏంది అంటే గోప సమూహానికి వీటిని జాగ్రత్తగా పరిచయం పరిచయం చేయాలా ఈ సత్యాన్ని పరిచయం చేయాలా అంటే వాళ్ళ పాసాల గురించి చెప్పొద్దేమి వాళ్ళ చర్చల గురించి ఏం మాట్లాడద్దు వాళ్ళకి కేవలం తాజా మన్నాను చూపించాలా అది నీ దగ్గరుంది నువ్వు ఇవన్నిటినీ జాగ్రత్తగా చూపించినప్పుడు వాళ్ళ పాస్టర్స్ ఇవి చెప్పలేరు కాబట్టి నువ్వు చెప్తే నీ తట్టు ఆకర్షింపబడతారు ఆకర్షింపడాల తప్పేముంది నువ్వు చెప్పినది ఏసుప్రభు వాక్యమే కదా నీ తట్టు ఆకర్షింపడాల వాళ్ళు ఇంకటి నువ్వు ప్రభుకి ప్రతినిధిగా ఉన్న సీఎను పర్వతం మీద నుంచి దిగొచ్చు డైరెక్ట్ అక్కడి నుంచి నువ్వు పిలుపుని పొందుకున్నావు నీ ఏర్పాటు అక్కడుంది కాబట్టి ఆయన నీకు ఈ యొక్క దుప్పటి నువ్వు ఆ దుప్పటి అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నావు ఏలియా నుంచి కాదు ఎలిస నుంచి కాదు డైరెక్ట్ సీని పర్వతం నుంచి కాబట్టి వాటిని తీసుకొని సరే అది ఏలియా ద్వారా బయలుపరచబడింది కారెక్టే కానీ ఏలియా కాలం అయిపోయినాక మళ్ళీ నువ్వు ఎలిసావి కదా మోస కాలం అయిపోయినాక ఏషవి నువ్వు ఉండాలా కదా నువ్వు దాన్ని తీసుకొని వెళ్తానే ఉండాలి కదా నీ దగ్గరనే అది నువ్వు అనేకలకు చూపించాలా ఇవన్నీ విషయాలు అందు కొరకు గ్రూప్ అంతా టీచింగ్ మినిస్ట్రీ అన్నట్టు లేకపోతే నేను కూడా నాకు తెలుసు ఈ సీక్రెట్స్ అన్ని కృపవరల్ని ఎట్లా ఉత్తేజపరచుకోవాలా కదిలించుకోవాలో నాకు తెలుసు అవన్నీ విశేషమైన అద్భుతాలు ఎట్లా నాకు తెలుసు ఎందుకంటే నేను నేర్చుకున్నాను కాబట్టి కానీ నేను వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను నేను ఇస్తుంది టీచింగ్ ఇంకొక నా పిలుపు దానికి సంబంధించింది కాబట్టి అద్భుతాలు చేస్తాను స్వస్థతలు జరిగినాయి చాలా జరిగినాయి స్వస్థతలు ఒకటి కాదు రెండు కాదు విశేషమైన స్వస్థతలు ఇన్స్టెంట్ హీలింగ్స్ కూడా నేను చూసిన సేవలో కానీ నేను వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వను ఎందుకంటే హీలింగ్ చేసి ఏం లాభము వాడు హీలింగ్ పొందుకొని వాడు రక్షణ పొందుకోకుండా తిరిగి వాపస్ వెళ్ళిపోతే ఈ లోకంలో ఏం లాభం నీకు ఆ కువవారం అది నేను చాలా లేట్గా రిలీలైజ్ అని కనీసం ఒక పది సంవత్సరాలు లేట్ అయింది నాకు అందుకు హీలింగ్స్ గిఫ్ట్స్ ఉండని ఉండకపోని కానీ ఈ యొక్క సత్యాన్ని మట్టుకుని చూపించకపోతే వాడు హీలింగ్ అయ్యి కూడా నరకనుగోతుడు అందుకు నేను వీటికి ప్రాధాన్యత ఇస్తున్నాను అనేసి నేను హీలింగ్ మినిస్ట్రీని ధృవీకరించాను అది కూడా దేవుని పిలిపే అద్భుతాలు చేసే వరం అది దేవుని పిలిపే రకరకాల వరాలున్నాయి తెలుసు మనకి తొమ్మిది వరాలు అన్ని కృపరలు అవన్నీ దేవుని పిలిపే కానీ నీకు అనుగ్రహించబడ్డ పిలుపులను నువ్వు జాగ్రత్తగా విశ్వాసంగా ముందుకు పోవాలా వీటన్నింటినీ చూపించే బాధ్యత నీది ఎందుకంటే నీకు ఆ యొక్క దుప్పటి కాబట్టి ఈ సత్యాన్ని నువ్వు ఇప్పుడు నువ్వు వాళ్ళకి ఎట్లా చెప్పగలవు దాన్ని విడిచిపెట్టరండి అంటే వస్తారా రారు కదా అమ్మో మా పిల్లలకి పెళ్ళిళ్ళు ఇవ్వరు అమ్మో మేము చనిపోతే మాకు సమ్మధి తోట స్థలం ఇవ్వరు అమ్మో మాకు ఇది రాదు మాకు అది రాదు అదేమన్నా అదేమన్నా సోషల్ సెక్యూరిటీ క్లబ్ చర్చ్ అనేది లేక ఏమన్నా రేషన్ కార్డ్ లాంటిదా ఆరోగ్యశ్రీ లాంటి హెల్త్ కార్డా అదేమన్నా చర్చ్ మెంబర్షిప్ నాకు అర్థం కాదు ఎప్పుడు కూడా కథలిక్ మతస్థులు అట్లా చేసినారు వాళ్ళ నుంచి వీళ్ళు నేర్చుకున్నారు వాళ్ళు నిన్ను అట్లా బలవంతం చేసి చర్చిలో చిక్కబెట్టినరోజు గంపలేసి సీల్ చేసిరు నిన్ను అది నువ్వు గ్రహించలేకున్నావు వాళ్ళు చేస్తున్న వ్యతిరేకత వాళ్ళు చేస్తున్న అపవిత్రతని నువ్వు సహిస్తున్నావు ఎవరికి కూడా దమ్ము లేదు వ్యతిరేకంగా మాట్లాడడానికి దుష్టులకు వ్యతిరేకంగా దోషులకు వ్యతిరేకంగా నా పక్షంగా ఎవడు నిలుస్తుడు అని అడిగిండా లేదా దేవుడు మళ్ళీ నేనున్నాను ప్రవ్వా అని నేను రెడీ ఉన్నాను ప్రవ్వా ఎవడు వ్యతిరేకంగా మాట్లాడలేడు ఎందుకంటే ఈ రోజు మనకు తెలుసు పాలిటిక్స్ లో కూడా అట్లనే ఉంది కదా ఎవరైనా అపోజిషన్ లీడరు వ్యతిరేకంగా మాట్లాడితే వాని మీద ఏదో కేసు రుద్దడము వాని మీద ఏదో అప్లై చేయడము ఇన్కమ్ ట్యాక్స్ ని పంపడము లేకుంటే ఏ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళని పంపడము లేకుంటే సిబిఐ రేట్స్ చెప్పియడము చేసి వాడిని తప్ప సల్లబడుస్తున్నారు ఇంకా వాడిని ఎక్స్టే నుంచి నోరే తెరుస్తున్నాడు అట్లా అందరినీ సల్యం చేసి కదా గవర్నమెంట్ క్రైస్తవ జీవితంలో అట్లనే జరుగుతుంది ఈరోజు కాబట్టి అది బహు భయంకరంగా ఉంది కాబట్టి దాని నుంచి నువ్వు త్వరగా బయటికి పోకపోతే మటుకు ఏమంటుండో తెలుసా దానికి బట్టిన తెగుళ్ళు మీకు కూడా ప్రాప్తిస్తాయి దాని పాపములు ఆకాశం నంటున్నవి దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు అది ఇచ్చిన ప్రకారము దానికి యుడి దాని క్రియలు చొప్పున దానికి రెట్టింపు చెయ్యుడి అది కలిపిన పాత్రలో దాని రెండంతలు కలిపి పెట్టుడి చర్చ ఏమనుకుంటుంది తెలుసా నాకేం కాదు నేను అమాంతంగా ఎత్తబడతాను ఉపద్రం వస్తే నాకేం కాదు నేను అమాంతంగా ఎత్తబడతాను అని వాళ్ళు అబద్దాలన్నీ ఆశ్రయించిండ్రు అని యశ గ్రంథంలో మీకు వాక్యం నాకేం కాదు ఉపద్రం వచ్చినప్పుడు అది నన్ను నా మీద ఏమి పొరలి అనుకుంటున్నారు వాళ్ళు అనుకొని నిజంగా తుఫాన్ వస్తే నేను విశ్వాసిన బ్రదర్ నాకేం కాదు తుఫాన్ అని తుఫాన్కి ఎదురు ఈరోజు జరుగుతున్న విషయం అది నాకేం కాదు నేను అమాంతంగా ఎత్తబడతాను అనేసి ఆస్తి అంతస్తులు సంపాదించుకుంటా ఉంది క్రైస్తవ జీవితం ఏడవ వర్షంలో అదే అంటాడు అది నేను రాణిగా కూర్చుంటు నేను విధురాలను కాను దుఃఖము చూడనే చూడనని తన మనసులో అనుకోని గనుక అది తను తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖ భోగములను అనుభవించున్నదో ఆ అనుభవించను అందుచేత ఒక్క దినే దాని తెగుళ్ళు అనగా మరణము దుఃఖము కరువు వచ్చను ఇవి మూడు మరణము దుఃఖము కరువు మూడు గుంపులకి మూడు తెగుళ్ళు మరణము దుఃఖము కరువు మీకు తెలుసు కరువు ఎవరికొస్తుందో మరణం ఎవరికి దుఃఖం ఎవరికి దానికి తీర్పు తీర్చు దేవుడైన ప్రభువు బలిష్ఠుడు బలిష్ఠుడైన దేవత అని మనం కూడా ఇంతకుముందు అధ్యాయులలో గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును కాబట్టి దాని సవాసంలో ఉన్న కూడా దాంతో పాటు నశించిపోతారు కాబట్టి ఎంత త్వరగా దాని నుంచి బయటకు వస్తే అంత మంచిది అంటున్నాడు కానీ నాకు తెలుసు చాలా మంది రారు నేను చెప్పిన మీకు నేను ఒక హస్మత్ పేట ప్రాంతంలో సేవ చేసిన రోజులలో అది చిన్న ఇల్లు చిన్న ఇంట్లో స్టార్ట్ చేసినాం ఫస్ట్ డే నేను ఫస్ట్ డే ఫస్ట్ టైం చర్చ్ స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ ఐదు మందే ఉండే జస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత ఇద్దరు ముగ్గురు అట్లా చాలా కష్టపడి వాడంతా ఎన్ని ఇండ్లు తిరిగేవాడు ఇంటింటికి పోయి ఎంతమందికి సువార్స చెప్పేటండి ప్రార్థనలు చేస్తే అద్భుతాలు జరిగినాయి అక్కడ స్వస్థతలు జరిగినాయి దాని తర్వాత అది చాలా పెద్ద చర్చ అయిపోయింది అక్కడ వాళ్ళు పొలిటీషియన్స్ సమ్ ల్యాండ్ ఇస్తే పెద్ద చర్చి కట్టిండ్రు ఇప్పుడు దగ్గర దగ్గర మూడు వందల మంది వస్తారు కానీ నేను మళ్ళా తిరిగి దాని దగ్గరికి పోలేదు ఈరోజు వరకు కూడా మళ్ళీ నేను పోలే వాళ్ళు పిలిచినా నేను పోలేదు ఎందుకంటే అది మన మన బాధ్యత అప్పగించేసినాం మనకి ఇచ్చిన పిలుపు వేరే నేను గ్రహించినాం కాబట్టి నేను అటు దిక్కుపోనాను పోనని చెప్పేసినాను మీరే మీరే నడిపించుకోండి అని గట్ కేసారిలో కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఫస్ట్ ఒక చర్చ స్టార్ట్ చేసినాం ఆడ ఇంకా ఏం లేదు చెట్టు కిందనే కూర్చుంటే అంత చిన్నపిల్లలు వచ్చేటోళ్ళు నేను ఫస్ట్ సండే స్కూల్ నడిపించిన గట్కేశ్వర్లో అంత చిన్నపిల్లలు వస్తే వాళ్ళకి అందరికీ పాటలు పాటిపించేటోడిని పుస్తకాలలో పాటలు నేర్పించేవాడిని ఓపెన్ థియేటర్ ఓపెన్ థియేటర్ మినిస్ట్రీ అది దాని తర్వాత అప్పిల్లలను చూసి తలలు వచ్చేటోళ్ళు రాత్రి తొమ్మిది పద ఏడు చర్చ్ అదంతా ముగించుకొని ఇంటికి వచ్చేప్పటికీ గంట ఏడు ఆ సేవ దాని తర్వాత అది స్థిరపడినాక ఒక పాస్తర్ పాస్టర్ భార్య ఇద్దరిని అక్కడ పెట్టేసి మళ్ళీ నేను ఈ రోజు వరకు అక్కడ అడుగు పెట్టలేదు కాబట్టి ఇచ్చేస్తేనే ఉండాలి మనం మన దగ్గర పెట్టుకోవద్దు మనం ఏది కూడా గూడులాగా చేసుకోవద్దు అన్న జ్ఞాపకం చేసుకోవాలి మనం ఎంత త్వరగా నువ్వు దాని నుంచి దూరం అయితే నీకు మంచిది ఎందుకంటే అవి విననల్లనివి ఎందుకు దయ్యంబుల ఆత్మలు అపవిత్ర అక్కడ బలపడి నువ్వు కొట్లాడతావా నేను కష్టపడ్డా నేను రక్తం కార్చి చెమటోర్చి దీన్ని సంపాదించుకున్నా అంటావా అది నేనిగానే కాదు నువ్వు జస్ట్ ఒక పనివాడి అంతే సంఘము ఆయన శరీరము శిరస్ అయిన అటాచ్మెంట్స్ పెట్టుకోవద్దు నీ చెప్పించిన పని చేసినావు అయిపోయి బయటకు వచ్చినావు రెచ్చగొడతారు మనుషులు నువ్వేం పట్టించుకోవద్దు ఎందుకంటే ఏ రోజైతే నువ్వు సేవ చేయడానికి తీర్మానించుకున్నావా ఆ రోజు నువ్వు నువ్వు సచ్చిన దానవు నీకు ఏ ఉద్రోకాలు ఉండద్దు భావోదరేకాలు ఉండద్దు నీకు ఫుల్ సెల్ఫ్ కాంట్రోల్ ఉండాలి ఎందుకంటే చచ్చిన వానికి సూదికి వచ్చినా ఏం కావద్దు ఎవడు సూటి మాటలు మాట్లాడినా నువ్వు లైట్ తీసుకుంటావు ఎందుకంటే నువ్వు చచ్చిన కదా ఆ రోజు నుంచి ఈ నేను ఏ సేవకుని గురించో వ్యతిరేకంగా మాట్లాడలే వాళ్ళు నా గురించి వ్యతిరేకంగా మాట్లాడినా నేను మాట్లాడాను ఎందుకంటే నాకు తెలుసు ఆ మొదటి మూడు గుంపుల గుణగణాలు నేను బాగా చూసిన వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన నా దగ్గరకు వచ్చి మంచిగా సేకరించి బ్రదర్ బాగున్నారంటారు మన వెనకాల ఇంకేమేమో చేస్తూ ఉంటారు ఆ గుండగండం వాళ్ళ సేవకులే ఎవరికి కూడా కృతజ్ఞత భావం ఉండదు కానుకలు కొరకైతే వస్తారు బ్రదర్ ఇట్లుంది బ్రదర్ అట్లుంది బ్రదర్ కానుకలు పంపాడు బ్రదర్ అడుగుతారు కానుకలు పంపిస్తాం కదా ఏ రోజు ఇంతవరకు ఇన్ని సమాచారాల్లో ఏ సేవకుడు కూడా ఏ రోజు కూడా నాకు థ్యాంక్స్ చెప్పలే అని వాళ్ళు చెప్పాలని నేను అనుకుంటలేను కానీ నేను చెప్తున్న వాళ్ళ నైజం ఎట్లుంటుంది వాళ్ళ గుండగన్నం ఏందనేది నేను చెప్తున్నా అరే కష్టాలలో ఆ బ్రదర్కి ఫోన్ చేస్తే వాడు డబ్బులు పంపించిండు మరి మనకి థ్యాంక్స్ చెప్పాలా ఎందుకంటే ప్రతి విషయంలో కృతజ్ఞత చెప్పాలనుంది వాక్యం దేవునికి అయితే కృతజ్ఞత చెప్తావు దేవునికి ప్రతినిధిగా ఉండి నీకు సహాయపడ్డప్పుడు నువ్వు మరి కృతజ్ఞత చెప్పకపోతే ఇండియన్స్కి ఇది ఒక ప్రాబ్లం థ్యాంక్స్ చెప్పడానికి వాడికి మనసు రాదు కానీ మనం చెప్తాం ప్రతి విషయంలో ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తాం మనమే దేని విషయంలో కూడా అహం చూపించము విరవీగము దేవుడు నీకు స్పెషల్ తలాంతులు ఇచ్చిండు బ్రదర్ ఆ నువ్వు ఇతరులకు ఇచ్చేవాడిలాగా ఉండగానే తీసుకునేవాడిలాగా లేవు అని అతిశయించాలనా గడప గడవపడాలనా నువ్వు ఇతరులకు ఇస్తున్నావు అంటే నీ డబ్బు అనుకుంటున్నావా నీకు దేవుడు అది నీది ఎట్ల అయింది అది మనకు తెలుసు దశామభాగాల గురించి కూడా దశమభాగంలో నావి అంటాడు దేవుడు నీకు ఇచ్చిండు శాలరీతో పాటు ఉద్యోగంతో ఉద్యోగం ఇచ్చినప్పుడు ఉద్యోగం జీతంతో పాటు దశమభాగం నాది అంటాడు అది నీది కానీ కాదు దశభాగంలో ఇవ్వమని ఎక్కడ లేదు దశామభాగాలు తీసుకుని రమ్మని కానీ ఈరోజు ఎవడు తీసుకురాడు దాన్ని ఏదో జస్టిఫికేషన్స్ చేసుకుంటా అంటారు ఈరోజు దేవుని లేదు ఎందుకంటే దశమ భాగంలో పదహారవ అధ్యాన్ని మనం ఆరంభిస్తాము పదహారు పదిహేడు పద్దెనిమిదికి వచ్చేటప్పటికీ ఈ మహాబబులోనికి సంబంధించిన బోధ ముగించుకుంటాం దాని తర్వాత అక్కడ ఈ స్త్రీ కూర్చున్న ఆ మృగం గురించి మనం చూడబోతున్నాం ఎప్పుడు మనం వినలేదు ఎప్పుడు చదవలేదు మనం ఈరోజు కూడా దాన్ని ప్రకటించలేదు గతంలో నేను ఎప్పుడు చెప్పలేదు కూడా కానీ నేను అది ఓపెన్ అప్ చేసేస్తున్నాను లాంగ్ రికార్డింగ్స్ ఉండబోతున్నాయి అవి కాబట్టి ఏడు తలలు కలిగిన ఆ మృగం ఏంది అనేది నేను చూపించబోతున్నాను ఫస్ట్ టైం కొంచెం కష్టమే సహించాలా పరించాలా ప్రార్థన పూర్వకంగా తెలుసుకోవాలా ప్రభు ఇది నిజమని అటువంటి కృపణ ప్రభు గరించినా నేను ప్రార్థిస్తున్నాను పరిశుధర తండ్రి మీకు వందనాలు నైనా మీ యొక్క స్వయం చేత మాకు మీకు వందనాలు ప్రభు నేనా మీరు కోరుకున్న సంఘము నిష్కలంకంగా మచ్చ లేనిది పరిశుద్ధంగా జీవించేది ఎటువంటి నింద లేనిది ఎటువంటి కలంకం లేనిది ఎటువంటి అబద్ధము దాని నోట్లో లేనిది అటువంటి సంగము నీ పక్కన పెళ్లి కుమార్తెలాగా మీరు ఏర్పరచుకున్నారు కానీ ఆ యోగ్యతను పోగొట్టుకుంది ప్రవ్వ మొదటి సంఘం ఇశాల్ ప్రజలు వారిని మీరు భారీలాగా స్వీకరించారు కానీ అది వ్యభిచార మధ్యంలో జీవించిందనేసి మీరు చూపించినారు అందుకు దాన్ని నేను విడిచిపెట్టినా రామోస గ్రంథం ఏడవ అధ్యాయంలో అదే రీతిగా ప్రవ్వా కృత నిబంధన మీరు పెళ్లి కుమార్తెలాగా ఎన్నుకున్నారు కానీ ఆ సంగం కూడా అట్లనే తయారవుతుందని మీరు హెచ్చరించారు ప్రతి పత్రిక పౌలు రాసిన ప్రతి పత్రికలోని సంఘము చెడిపోయిందని మీరు చూపించినారు అందుకు పౌలు హెచ్చరికతో రాసిన పత్రికలను చూపించినారు రక్న మొదటి అధ్యాయం తర్వాత రెండు మూడు అధ్యాయులలో మీరు మాకు చూపించినారు ఆ ఏడు సంఘాలు చెడిపోయినాయని చివరికి వచ్చేటప్పటికి ప్రతి సంఘము ఏ రీతి ఉందో మీరు చూపిస్తున్నారు అది దయ్యములకు నివాస అపవిత్ర ఆత్మలకు ఉనికి ప్రతి అసహ్యమైన పక్షులకు పక్షికి ఉనికి పట్టని మీరు మాకు చూపించినారు కానీ ప్రవ్వ దాని నుంచి మేము ఎప్పుడో బయటకు వచ్చినాం అది కేవలం మీ యొక్క కృప ద్వారా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి అందులో నుంచి బయటికి తీసుకొచ్చినారు మా ప్రాణిని మేము ప్రేమించలేదు కాంప్రమైజ్ కాలేదు చర్చి బెనిఫిట్స్ కొరకు మేము ఎప్పుడు కాంప్రమైజ్ కాలేదు ప్రవ్వ సమస్తాన్ని పెంటకు పలాగ ఎంచుకొని పాటు మేము ఆ యొక్క పర్వతం మీదనే నివసించాలని కోరుకున్నాం శ్రయించండి కనికరించండి కృప చూపించండి మాలో ఇంకేమైనా అపవిత్రత యోగ్యతలు అయోగ్యతలు తొలగించండి మా పాపంలు క్షమించండి మీ కొరకు సాక్షి నిలబెట్టుకోమండి రాత్రి మంచి నిద్ర ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేయమని లాడ్ వి క్యాన్సల్ ఎవ్రీ డెత్ ఇన్ అవర్ గ్రూప్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వి క్యాన్సల్ ఎవ్రీ ఈ ప్లాట్స్ అండ్ ఈ డిజైన్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రవ్వా ప్రతి అనారోగ్యానికి మరణాన్ని మేము ప్రకటిస్తున్నాం ప్రతి హెల్త్ ప్రాబ్లమ్స్ కి మరణాన్ని మేము ప్రకటిస్తున్నాం క్యాన్సర్స్ మస్ట్ డై డయాబెటీస్ మస్ట్ డై హార్ట్ ప్రాబ్లమ్స్ మస్ట్ డై లివర్ డిసార్డర్స్ మస్ట్ డై కిడ్నీ డిసార్డర్స్ మస్ట్ డై ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రభు ప్రతి ఒక్కరికి స్వచ్ఛతలు లేవనెత్తి గొప్ప సేవకులుగా తయారు చేయమని యేసుక్రీస్తు నానా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడేయండి అనుగాక ఆమె ప్రైజ్